అర్జునుడిని పోల్చారు ఎందుకంటే ఆనాడు అక్కడ ఉన్న పరిస్థితిలో భీముడితోటి తోటే సమానమైనటువంటి యుద్ధ వీరుడు ఆ పక్షంలోనూ ఈ పక్షంలోనూ మరింకెవళ్ళు లేరు అసలు రెండు పక్షాలు కలిపి మొట్టమొదటి స్థానంలో భీముని అర్జునుడిని పెట్టారు ఆ విధంగా అంతటి సమర్థులు వాళ్ళు వాళ్లతో సమానమైన వాళ్లు ఇంకా చాలా మంది అవతల పక్షంలో ఉన్నారు ఇప్పుడు కూడా శత్రువునే తక్కువగా అంచనా వేయకూడదు తన పక్షాన్ని కూడా తక్కువగా అంచనా వేసుకోకూడదు కాబట్టి దుర్యోధనుడు కరెక్ట్ గానే ప్రొసీడ్ అవుతున్నాడు శత్రువు యొక్క అంచనా తర్వాత తన పక్షాన్ని అంచనా వేస్తాడు ఎవళ్ళు ఈ సమర్థులైన అనే పేరు సాత్యకి పేరుది సాత్యకి అనే యాదవ వంశంలో వాడు ఈ బంధుత్వాలు నాకు బాగా తెలియవు ఆయన శ్రీకృష్ణుడికి ఏదో దగ్గర బంధువు తమ్ముడు శ్రీకృష్ణుడికి తమ్ముడు వసుదేవుని కుమారుడో ఏదో వసుదేవుడికి చాలా మంది భార్యలు ఉన్నారు ఒకళ్ళు ఇద్దరూ కాదు వసుదేవ హ్యాస్ క్వైట్ అయిగవతంగా ఎక్కడో వస్తుంది ఈ బంధుత్వాలు గుర్తుండ ప్రథమాధ్యాయం అంతా ఇలాగే ఉంటుంది మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది ద్వితీయ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఇంకప్పుడు యథార్థంగా గీతం సో యుధానుడు అంటే సాత్యకికే పేరు ఈ సాత్యకి అనేవాడు చాలా గట్టివాడు దిట్టమైన వాడు వీడు ఈ సత్యకి మొత్తం యుద్ధం అంతా పూర్తయినా మరణించకుండా మిగిలి ఉంటాడు సత్యకి పాండవుల పక్ష సో యుధానుడు విరాట విరాట మహారాజు విరాట దేశ ప్రభువుకి విరాట అని సో విరాట మహారాజు విరాట మహారాజు అంటే అర్జునుడికి వియ్యం కూడా విరాట మహారాజు యొక్క కుమార్తెను అర్జునుని కుమారుడు అభిమన్యుడు వివాహం చేసుకున్నట్టున్నాడు కదా సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఇస్ చెప్తున్నా నాకు అంతట్లోకే నాకు సందేహం ఇక ఈ సంబంధం కరెక్టే నాది వద్ద గుర్తు ఇవన్నీ ఇవన్నీ గుర్తులు ఉండడం కష్టం కదా తుపద మహారాజు మహారథండి మహారథ అనే పరం కూడా తెలుసుకోరు కదా రథంలో కూర్చుని యుద్దం చేసే మహారథుడు అని పేరు రథంలో కూర్చుని యుద్ధం చేయటం అన్నింటిలోకి సర్వశ్రేష్టమైన యుద్ధ ప్రక్రియగా పరిగణింపబడేది ఎందుకంటే మనం చెప్పాను రథంలో యుద్ధం చేసేవాడు ఆ రథం నాలుగు గుర్రాలు ఉంటాయి రెండు రంటాయి ఆ రెండు లేదా నాలుగు గురాలని సారథిని చక్ర రక్షకులని ఇటువంటి వాళ్ళని తన ధ్వజాన్ని జెండాది వాడి యొక్క పవర్ దాన్ని రక్షించుకుంటూ వీరన్నిటిని రక్షిస్తూ తనని తాను రక్షించుకుంటూ శత్రువు దెబ్బతాయి చాలా కాంప్లికేటెడ్ టెక్నిక్ ఆఫ్ వాటింగ్ సో అందుగురించే విధులో మొట్టమొదటి స్థానంలో రథికుడు ఉంటారు మళ్ళీ ఈ రథికులలో రెండు మూడు నాలుగు వెరైటిలు ఉన్నాయి రథికుడు రథికుడు అతిరథ మహారథి కథకుల్లోనే ఉడి గ్రెడేషన్ ఉంటుంది దాంట్లో సుప్రీం వారియర్ వాడు మహారథుడు ఆ కటగిరిలో ద్రుపదారథ్ ఆ క్రీలో వాళ్ళే దృపర్డ్ వెరీ పవర్ఫుల్ వారియర్ పరస్పతృష్టకేతు వీర్యవాన్ ంగవ ఇవ క్యారెక్టర్స్ పేర్లు మహాభారతంలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి భృష్ట కేదు అని ఒక ఆయన కేకితానహ అని ఇంకొక ఆయన కాశీరాజు గారు కాశీ మహారాజు మహాపరాక్రమశారు ఆయన పేరు కాశీరాజు అని ఏదో పేరుంటుంది సో వీర్యవాన్ కాశీరాజ వీర్యము అంటే పరాక్రమము అంటే ప్రాణాన్ని కదందీయకుండా ప్రాణం పోయినా సరే అటువంటి మహాశక్తి కలవడు వీర్యాన్ కాశీరాజు తర్వాత పూర్తిత్ పూరుజిత్ అనే ఒక మహారాజు ఆయన పేరు పురోజిత్ కుంతి భోజ మహారాజు ఈయన పేరు అంత కుంతి భోజుడు కుంతి భోజుడు అంటే కుంతిదేవి యొక్క తండ్రి ఆయన పేరు కుంతి భోజుడు అని అంటారు అసలు ఆవిడ ఎవరిలో ఇంకొకళ్ళ కుమార్తె ఆవిడే కుంతిభోజ మహారాజా ఆవిడని దత్తం చేసుకున్నాడు ఆవిడ అసలు పేరు పృథ కుంతి భోజ మహారాజు దత్త చేసుకోబట్టి ఆవిడికి కుంతి అని పేరొచ్చింది అసలు మహారాజు అసలు తండ్రి పేరేదో ఉంది సో దత్తత తండ్రి కుంతిదేవి సో కుంతీదేవికి దత్తత తండ్రి ఎవళ్ల పక్షాన్ని యుద్దం చేస్తాడో మనం ఊహించచ్చు కుంతిదేవి పక్షాన యుద్దం చేస్తాడు కుంతిభోజ తర్వాత అంటే దీంట్లో ఇంచుమించు ఆనాడు చిన్న పెద్దల పార్టీ అందరూ యుద్దంలో పాల్తుంటారు అన్నమాట ఇది ఒక రకంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ పెట్టడం ఓటు పెడితే ఓట్లు వేస్తారు ఇటోటో వేస్తారు ఏదైనా ఒక రిజర్వ్యూషన్ పెడితే దానికి పాత్ర ఎగ్నెస్ట్ గా ఓట్లు అందరూ వేసేస్తారు ఎవరో అబ్సెంటివ్స్ పొద్దున్న అలాగే మహాభారత యుద్దంలో అందరూ కూడా ఏదో ఒక పక్షాన్ని చేరి యుద్దంలో పాల్తున్నారు అబ్సెంటివ్స్ కూడా కొంతమంది ఉన్నారు శ్రీకృష్ణుడు ఒక రకం ఆబ్సెంటీ యుద్ధ మధ్యలో ఉండే ఆబ్సెంటీ విదురుడు విధుడు కూడా యుద్ధం చేస్తాడు యుద్ధం చేసే సమస్యలే నేర్చుకున్నాడు అతను కూడా అతని దగ్గర ధనుర్బాణాలి ఉండి కానీ ఎప్పుడు యూజ్ చేయలేదు అతను ఈ యుద్దంతో సంబంధం లేదని తీర్థయాత్ర పెడుతున్నాడు బలరాముడు మంచి యుద్ద వీరుడు ఆయన కూడా నాకు ఎందుకు వచ్చిన యుద్ధం అనేది పోతాడు ఈ విధంగా కొంతమంది ఆబ్సెంటీస్ కృతి భోజుంగాజు అంటే శిబి యొక్క వంశంలో పుట్టిన మహారాజు శైవ్యుడు శివి అంటే గొప్ప దాతగా ప్రసిద్ధి చెందిన మహారాజు ఆయన కూడా నరపుంగవ గొప్ప మహావీరుడు చాలా సమర్థుడైనటువంటి యుద్ధవీరుడు తర్వాత యుధామన్యుష్ట విక్రాంత ఉత్తమ ఊజాశ్చర్యవాన్ సౌభద్రోద్రౌపదేయాశ్చర్వ ఏ మహారథా ఇక్కడతోటి పాండవుల సైన్యానికి వర్ణన పూర్తవుతుంది ఇంకా ఎవరు ఉన్నారంటే యుధామన్యు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన మహాపరాక్రమశాలి విక్రాంత యుధామన్యు అన్నది విశేషణం సబ్జెక్టువ్ విక్రమము గ అంటే యు చేసప్పుడు బలం ఒకటిక్రమము ఒకటి విక్రమము అంటే శత్రువు మీద దెబ్బతీసేటువంటి వేగానికి విక్రమం వేగంగా దెబ్బతీయాలి అప్పుడు శత్రువు మీద మనకి ఒక స్టెప్ ముందుకు విజయాన్ని సాధించే అవకాశం కొంతమందిలో మంచి బలం ఉంటుంది కాని అదను చూసి దెబ్బతీయటం అనేటువంటి సామర్థ్యం ఉండదు అది అది లేకపోతే బలం ఉండి కూడా వ్యర్థమైపోయింది సో దానికి విక్రమము అని పేరు సో అటువంటి విక్రమశాలియు తర్వాత అనే ఒక ఆయన కూడా మంచి బలశాలి మంచి గొప్ప యుద్ధ ఆయన ఉన్నాడు తర్వాత సౌభద్రహ అంటే సుభద్ర కొడుకు సుభద్ర కొడుకు అర్జునుని యొక్క భార్య సుభద్ర దరిత్ర సంతానం అభిబంధం సౌభగ్రహ మహావీరుడు అతను కూడా అతను కూడా ఉన్నాడు సో వీళ్ళందరినీ గుర్తుపడుతున్నాడు మన ఈ దుర్యోధనుడు వీళ్ళందరికీ మహారథులు సర్వే ఏవ మహారథా వీళ్ళందరూ కూడా మహారసులే అంటే రథయుద్ధంలో ఆరితేరిన వీరులే అయితే రథ యుద్దం చేసే వీరుణ్ణి గుర్తుపట్టడం తేనిక ఎందుకంటే ఒక జెండా ఒకటి ఆ జెండా మీద సింబల్ ఉంటుంది ఆర్మీ గ్రూప్స్ అన్నింటికి సింబల్స్ ఉంటాయి ఆర్టిలరీకి సింబల్ ఉంటాయి చెట్ల అలాగే ధ్వజాలు ఎవరితో జెండాలు ఉంటాయి దాన్ని బట్టి గుర్తుపట్టచ్చు సో ద్రౌపదేయా ద్రౌపదికి ఐదుగురు కొడుకులు వాళ్ళ పేర్లు ఏవో మా ఇంట్లో భాగవతంలో వస్తుంది ఇక్కడ కూడా ఎక్కడో ఉంటాయి ఆ పేర్లు నాకు గుర్తులేవు సో ఐదుగురు కొడుకులు ఆవిడకి ఎలాగంటే ఐదుగురు భర్తల నుంచి ఐదుగురు కొడుకులు ఐదుగురికి పేర్లు మహాభారతంలో ఆ పేర్లు నామకరణ ఉత్సవం దగ్గర నుంచి ఏ పేరు ఎలా పెట్టారు అవన్నీ కూడా వర్ణన ఉంది సో ఈ వీళ్ళందరూ ఉన్నారు అని పాండవుల సైన్యాన్ని ఆయన వర్ణించారు ఆ తర్వాత కౌల కౌరవుల సైన్యం యొక్క వర్ణన తర్వాత రెండు శ్లోకాల్లో అది వస్తుంది మనం ఏం చేద్దామంటే ఈ ఆరో శ్లోకం దగ్గర ఆపి శంకర భాష్యాన్ని సో క్రితం క్లాస్ లో శంకర భాష్యం నేను మీకు కొద్దిగా ఇంట్రడ్యూస్ చేశాను శంకరాచార్యులు భగవద్గీతకి చాలా చక్కటి భాష్యాన్ని రచించటం అది ప్రస్థానత్రయము అని అంటారు వేదాంత శాస్త్రంలో పరమ పురుషార్థమైన మోక్షానికి ఆత్మజ్ఞానము అనే సాధన అది సాధనము సాధ్యము లక్ష్యం ఏంటంటే మోక్షము పరమ పురుషార్థము మోక్షము అంటే ఏమిటో అవన్నీ మనం తర్వాత చూద్దాము సో ఈ మోక్షానికి దారి తీసేటువంటి ఆత్మజ్ఞానం ఏదైతే కలదో ఈ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ప్రధానమైనటువంటి గ్రంథములు మూడు గ్రంథాలని మనం చెప్తాం ప్రస్థానత్రయము అని అంటే ప్రస్థానము అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ఈ మధ్యకాలంలో భారతదేశంలో వాజ్పేయి గారు ఫోర్ లైన్ ఎక్స్ప్రెస్ వేస్ నిర్మాణం చేసుకున్నారు సో దానికి ఫోర్ పాయింట్స్ కలుపుతున్నట్టుగా ఏదో ఉంది గోల్డెన్ క్వాడ్రాంగిల్ అనేది అంట సో ఆ విధంగా ఇది ట్రయాంగిల్ మూడు ఎక్స్ప్రెస్ నాట్ ఫోర్ త్రీ ప్రస్థాన త్రయ ఈ మూడింటి యొక్క అధ్యయనం చేసినట్లయితే మనకి వేదాంత శాస్త్రం యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ అంతా కూడా మనకు వచ్చేస్తుంది వేదాంత శాస్త్రం యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ అంటే ఆత్మస్వరూపము అని అంటారు వేదాంత శాస్త్రానికి ఆత్మ అదే జీవుని యొక్క స్వరూపము జగత్తు యొక్క స్వరూపము ఈశ్వరుడు ఇది సబ్జెక్ట్ మేటర్ ఈ మూడు అంశాలే వేదాంత శాస్త్రంలో బోధింపబడతాయి ఈ మూడు యొక్క పరిపూర్ణమైన విచారము వేదాంత శాస్త్రంలో ఉంటుంది ఆ వేదాంత శాస్త్రములో ప్రధానమైనటువంటి ఎక్స్ప్రెస్ వే అనదగిన మూడు గ్రంథములు వాటికి ప్రస్థానత్రయము అంటారు ఏమిటంటే ఒకటి ఉపనిషత్ ప్రస్థానము పది ఉపనిషత్తులు ఉన్నాయి మేజర్ ఉపనిషత్తు అంటారు మేంజర్ అంటే పెద్ద అని అర్థం కాదు ఉపనిషత్తులు అనేకం ఉంటే వాటిల్లో పదింటిని శంకర భగవత్పాదులు ఎన్నుకుని వాటికి చక్కటి భాష్యాలని రచించారు కాబట్టి ఆ పది ఉపనిషత్తులు శంకర భాష్యాలతో కలిపి అదంతా కలిపి ఒక్క యూనిట్ దానికి ఉపనిషత్ ప్రస్థానము అని పేరు మనం ఆ ఉపనిషత్ ప్రస్థానం అధ్యయనం చేస్తూ ఉన్నాం ఇక్కడ సో మనం కఠోపనిషత్తులు చదివేము ఉండకోపనిషత్తులు చదువుతున్నాము ఇంకోపనిషత్తు చదివినా కేనోపనిషత్తు కూడా చదివాము కేన తైత్రీ కూడా చదివాము ఓ సైత్రి కూడా పూర్తి చేసాము కేన నాలుగు ఉపనిషత్తులు పూర్తి చేశాము ఉండకంతో కలిపి నాలుగో దివకుండకం దీని తర్వాత కృష్ణోపనిషత్తు చదవాలని అనుకుంటున్నాము సో ఆ తర్వాత చాంద్రోగ్యోపనిషత్తు చదవాలి ఐతరేయోపనిషత్తు చదవాల్సి ఉంటుంది తర్వాత బృహదారణ్యోపనిషత్తు చదవాలి మాండూగ్యోపనిషత్తు చదవాలి ఈ మధ్యలో ఎప్పుడో ఈ మధ్యలోనే ఈశావాస్యోపనిషత్తుంది అడుగు పది ఉపనిషత్తులు వచ్చేసరి ఈ పది ఉపనిషత్తులకి భాష్యములు ఇవన్నీ కలిపి ఒక యూనిట్ దానికి ఉపనిషత్ ప్రస్థానము అంటే ఉపనిషత్తు నిజంగా ఆత్మజ్ఞానం వైపుకు మనిషిని తీసుకెళ్ళటంలో ఆ ప్రస్థానానికి ఉండేటువంటి సామర్థ్యము విలువ మీకు బాగా తెలుసు మీరు ఉపనిషత్తు ప్రస్థానంతో అవుతున్న విద్యార్థుల తరలి అది ఒకటి రెండవది బ్రహ్మసూత్ర ప్రస్థానం బ్రహ్మసూత్రాలు ఉపనిషద్ వాక్యాలకి సంబంధించే విశ్లేషణ అనాలసిస్ దాన్ని బ్రహ్మసూత్రములు సూత్రము అన్నది చాలా గంభీరమైన అర్థాన్ని చాలా తక్కువ పదాలతో చెప్పి చెప్పే వాక్యానికి సూత్రము అంటుంది సో థమ్ రూల్ను లేకపోతే ఫార్ములాను చూడండి ఈ ఈక్వల్టీ అన్సి దాన్ని మీరు తెలుగులో మ్యాథమెటిక్స్ లో అక్కడ దాన్ని సూత్రము సో లాస్ అంటే చాలా గంభీరమైన విషయాలు తక్కువ పదాలతో చెప్పాలి దానికి సూత్రము అంటుంది సో అలాగంటే సూత్రముడు బాదరాయణ మహర్షి అదే వేద వ్యాసునే ఆయన ఈ మొత్తం వేదాంత శాస్త్రము ఉపనిషద్వాక్యముల యొక్క విచారణ కూడా కొన్ని సూత్రాల్లో ఆయన నిబంధించినాడు ఆ సూత్రాల మీద భాష్యకారుల యొక్క చక్కటి ప్రసన్న గంభీరమైన భాష్యం సుప్రభాష్యము అని అంటారు అది ఒక ప్రస్థానం ఆ రెండో అయిన తర్వాత మూడవది గీతాప్రస్థానం భగవద్గీత ఉపనిషత్తుల సారము ఉపనిషత్తులలో ఉపనిషత్తుల్లో ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క శాఖ అనేక శాఖలు ఉంటాయి ప్రతి శాఖకి ఉపనిషత్తు ఉంటుంది కొన్ని ఉపనిషత్తులు మరి అల్ప అల్పంగా చిన్నవిగా ఉంటాయి ఈశావాసో ఉపనిషత్తు పద్దెనిమిది మాండిక్యోపనిషత్తు పన్నెండు సంవత్సరాలు చిన్న చిన్న ఉపనిషత్తులు కొన్ని ఉపనిషత్తులు చాలా విస్తృతంగా ఉంటాయి బృహదారుణ్య ఉపనిషత్తు ఎనిమిది అధ్యాయాలు రెండు వాజ్యూముల్లో ప్రింట్ అయి చాలా పెద్ద ఉపనిషత్తు సాందోగ్యం కూడా పెద్దదే సో పెద్ద ఉపనిషత్తులు ఉంటాయి చిన్నదే ఉంటాయి మధ్య సైజు ఉంటాయి తర్వాత ప్రతి ఉపనిషత్తులోనూ ఒక్కొక్క శైలిలో ఆ వస్తువు విషయ వస్తువు సబ్జెక్ట్ మ్యాటర్ ప్రతిపాదించబడుతూ ఉంటుంది కనుక ఉపనిషత్తులను అవలోడనం చేసి వాటిని కేర్ఫుల్ గా అధ్యయనం చేసుకు వెళ్ళటము కొంచెం సీరియస్ ఎఫ్ఐర్ ఉంది ఈ ఉపనిషత్తుల సారమునంతనూ కూడా గీతాచార్యుడు అదే శ్రీకృష్ణ భగవానుడు ఆరు వందల యాభై బోధించాడు శ్రీకృష్ణుడు మామూలుగా వచనంలోనే మామూలు మాటల మాట్లాడి తీరులోనే బోధిస్తాడు ఆ బోధనంతా కూడా సంగ్రహించి దానిని ఆరు శ్లోకాల రూపంలో కూర్చుని వాడు వేదవ్యాస సో బోధించినవాడు శ్రీకృష్ణుడు దానిని కూర్చుని ఎడిట్ చేసినవాడు యాదవ్యాస ఎడిట సో ఆ ప్రార్థన మీరు వినే ఉంటారు గీతా ప్రార్థన ఆర్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం సాక్షాత్తు నారాయణుడే స్వయముగా శ్రీకృష్ణ రూపంగా అవతరించి అర్జునుకు బోధించాడు వ్యాసేన గ్రథితాం పురాణముని మధ్యే మహాభారతం పురాణములను రచించిన మహర్షి లేదా ప్రాచీనుడైన మహర్షి అంటే ఐదు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం సుమారు అంత ప్రాచీన కాలంలో నివసించినటువంటి వ్యాస మహర్షి ఈ బోధని ఈ ఉపదేశాన్ని గ్రధితాను కూర్చినాడు అంటే శ్లోకాల రూపంలో దాన్ని కూర్చి సమకూర్చినాడు కూర్చి దాన్ని మహాభారతం మధ్యలో పెట్టాడు మధ్య మహాభారతం సో ఈ విధంగా మహాభారతం మధ్యలో ఉన్నటువంటి ఈ గీత ఇది ఉపనిషత్తుల సారము అంచేతనే గీతలో ప్రతి అధ్యాయం కనుక ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్స అని ప్రారంభం సో గీతలో ఆ ఉపదేశ శ్లోకాలన్నిటికీ ఉపనిషత్తు అనే నామధేయం కూడా నేను ఆ సందర్భంలో మీకు చెప్తా ఉదాహరణకి శ్రీ భగవాను వాచ అశోచ్యానములు అశోచ్యములు మొదలవుతుందే దానికి అశోకోపనిషత్తు అంటే ఆ శ్లోకానికి ఆ విధంగా మాత్రా స్పర్శాస్తే అని రెండు మూడు శ్లోకాల తర్వాత వస్తుంది దానికి త్రితిక్షోపనిషత్తు అంటే ఈ విధంగా ఆ శ్లోకాల ఉపదేశ శ్లోకాలన్నింటికీ ఉపనిషత్తు అనే కూడా ఉంటుంది మనం చూస్తాం ఆ పేర్లన్నీ సో ఈ ఉపనిషత్తుల సారమైనటువంటి గీత మొత్తం అంతా ఉపనిషత్తులే ఉపనిషత్తులు మూల గ్రంథము ఆకార గ్రంథము అంటారు ద సోర్స్ బుక్ ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించి అనేక పుస్తకాలుంటాయి కాన్స్టిట్యూషన్ లా అని ఇదనేదని బోల్డ్ పుస్తకాలు ఉంటాయి కానీ ఈ పుస్తకాలన్నింటికీ మూల గ్రంథం ఏమిటి కాన్స్టిట్యూషన్ సో ఆ విధంగా ఉపనిషత్తుల మీద విశ్లేషణే బ్రహ్మసూత్రం ఉపనిషత్తుల సారము గీత సో ఈ గీతకి ఆ బ్రహ్మసూత్రాలకి మూల గ్రంథం ఉపనిషత్తులే సో ఆ ఉపనిషత్తుల సారము గీత ఆ గీతకి కూడా చంక్ర భగవత్పాదులు వ్యాఖ్యానాన్ని గీతా భాష్యాన్ని రచించారు సో అక్కడికి ఈ మూడు భాష్యములు కలిపి ప్రస్థానత్రయము సో మనము ఈ శంకర భాష్యాన్ని గీతా భాష్యాన్ని చదవటానికి మనం పూనుకుని ప్రొసీడ్ అవుతూ లాస్ట్ వీక్ నేను ఆ ప్రార్థనా శ్లోకం శంకర భాష్యానికి ప్రార్థనా శ్లోకం మీకు మనం చేశాను సో ఇది కూడా చెప్పాను మీకు లాస్ట్ వీక్ అయినా మళ్ళీ గుర్తు సో శంకర భాష్యము పదశ అంటే శ్లోకంలో ఉండే ప్రతి పదానికి శంకర భాష్యం మీకు రెండో అధ్యాయంలో పదకొండో శ్లోకం దగ్గర ప్రారంభం అవుతుంది అంతవరకు శ్రీకృష్ణుని ఉపదేశం లేదు కదా అక్కడ ఉపదేశం శ్రీ భగవాను వాచ అక్కడి నుంచి ఎందుకంటే ఇప్పుడు సభ సభ అని సభ నిర్వహించారనుకోండి సభకు ముందు కాఫీ రవి తర్వాత వీళ్ళని వాళ్ళని స్టేజ్ మీద కూర్చోపెట్టడం పుష్పమాలలు వేయడం ఎవరో ప్రార్థన చేయడం ఇవన్నీ కూడా సభకి పూర్వరంగం సభ యథార్థంగా ఎప్పుడు ఆరంభమవుతుందంటే ప్రధానమైన వక్త నిలబడి ఉపన్యాసం ఆరంభించినప్పుడు సభ యథార్థంగా ఆరంభమైన అలాగే సంగీత కచేరీ అంటే ముందుండే పూర్వరంగా ఉంటాం సంగీత కచేరీలో భాగంగా మనం అనుకున్నా వాస్తవమైన కచేరీ ఎప్పుడు ప్రారంభం అంటే ఆయన గలం విప్పి పాఠం ప్రారంభించినప్పుడే అది ప్రారంభం అలాగే వాస్తవమైన ఉపదేశం ఆరంభమవుతుంది అక్కడి నుంచే గీతా భాష్యం ఉండదు అంతవరకు గీతా భాష్యం ప్రతి పదానికి భాష్యమే లేదు అక్కడి నుంచి మాత్రం ప్రతి పదానికి కూడా వివరణ ఉంటుంది సో అంతవరకు మనము ఈ సంబంధ భాష్యాన్ని చదువుతాం సంబంధ భాష్యము అంటే ఈ గీతాకి వేదాంత శాస్త్రంలో సంబంధం ఏంటి మహాభారతంలో దాని పొజిషన్ ఏంటి దాని సంబంధం ఏంటి మనం అనుకుంటున్న ఈ పురుషార్థము మన జీవిత జీవిత లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఆ పూర్ణత్వం ఏదైతే కలదో దానికి ఈ గీత శ్లోకాలు గీతోపదేశానికి సంబంధం ఏంటి మనం ఎందుకు భగవద్గీత చదువుకోవాలి భగవద్గీత యొక్క విశిష్టత ఏంట ఇక ఈ విషయాలన్నింటినీ ప్రస్తావించేటువంటి ఆ భాష్య భాగానికి దాన్ని ఉపోద్ఘాత భాష్యము కూడా అంటారు ఇంట్రడక్టరీ భాష్యం దానికే సంబంధ భాష్యము కూడా అంటారు ఆ భాష్యం మనం రెండో అధ్యాయంలో పదకొండవ శ్లోకం వచ్చేప్పటికీ ఈ సంబంధ భాష్యం కూడా పూర్తి చేస్తే ఇంకా ఆ శ్లోకము భాము కలిసి సమాంతరంగా నడుస్తూ ఉంటుంది దట్ ఈస్ ద స్కీమ్ సో ఆ స్కీమ్ ప్రకారంగా మనం క్రితం క్లాస్ లోనే సంబంధ భాష్యం మొదలు పెట్టాము దాంట్లో మొదటి శ్లోకం కూడా చెప్పారు మొదటి శ్లోకము అంటే మొదటి శ్లోకం భాష్యం గద్యంగానే ఉంటుంది రోజులోనే ఉంటుంది కానీ ప్రారంభంలో ప్రార్థనా శ్లోకం ఉన్నది ఆ ప్రార్థనా శ్లోకం కూడా శంకరుడి స్వంత శ్లోకం కాదని మీకు మనోద్ది ఇది విష్ణు పురాణం నుంచి ఒక శ్లోకాన్ని ఆయన స్మరించి దాన్నే ప్రార్థనగా చేస్తున్నారు ఆ శ్లోకం ఒకసారి అందాము నారాయణ పరో వ్యక్త సంభవంకా ఇది శ్లోకం ఇదే ప్రార్థనా శ్లోకం దీని అర్థం కూడా నేను మీకు మనవి చేశాను సో సర్వ జగత్ కారణుడు పరమేశ్వరుడు ఆయనకు నారాయణుడు అని చెప్పారు ఎందుకంటే ఆ పరమేశ్వరుడే సకల ప్రాణుల హృదయంలో ఆత్మచైతన్యం రూపంగా విరాజుల్లుతో ఉన్నాడు కనుక నరాహ అయనం ఎస్ సహా నారాయణ అని అది కూడా చూసాం ఈ నారాయణుడు సర్వ జగత్తునకు కారణము కనుక పరహ అని అంటారు పరహ అంటే అతీతము అంటే కార్యమునకు అతీతంగా కారణము ఉంటుంది అతీతంగా ఉండడం ట్రాన్స్జెండ్ అంటారు అతీతంగా ఉండడం అంటే కార్యములో కొన్ని లోటుపాట్లు ఏవైతే ఉంటాయో అవి కారణమునందు ఉండవు దాన్ని అతీతం ఇప్పుడు మీరు బంగారము నెక్లెస్ తీసుకుంటే బంగారము కారణం నెక్లెస్ కార్యం ఈ కార్యంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఏమిటి దానికి ఒక పుట్టుక మరణము అని రోజుంట నెక్లెస్ కి ఒక డేట్ ఏ డేట్ నది తయారైందో ఆ డేట్ ఉంటుంది కొంతకాలం అయిన తర్వాత ఆ నెక్లెస్ ను మార్చి చేసే చెరిపించేస్తారు చెరిపించేసి మరో ఆభరణం ఏదైనా తయారు చేసుకుంటారు ఏదో చేస్తాం మొత్తానికి దాన్ని మెల్ట్ డౌన్ దాన్ని మెల్ట్ చేసేసి ఆ నెక్లెస్ ఆకారం లేకుండా చేసేస్తాం సో ఆ విధంగా నెక్లెస్ కి ఒక పుట్టుక ఒక అంతము మరణము మరణం లాంటిది ఇది రెండూ ఉంటాం కానీ నెక్లెస్ పుట్టినప్పుడు బంగారం పుట్టలేదు నెక్లెస్ మీరు చెరిపించినప్పుడు బంగారం చేరిగిపోదు సో ఈ విధంగా కార్యానికి ఉండేటువంటి ఉత్పత్తి నాశం ఏవైతే ఉన్నాయో అవి కారణం నుండి సో చాలా గొప్ప విషయం కాబట్టి కారణము కార్యం కంటే అతీతంగా ఉంటుంది సో పరాహాదే సో పరమేశ్వరం నుంచి ఈ జగత్తు ఏదో ఒక కాల ప్రవాహంలో ఓ క్షణంలో పుట్టింది సమయంలో పుట్టింది క్షణమో మరో ఎవరు ఓ సమయంలో పుట్టింది బిగ్ బ్యాంగ్ అంటారు మోడర్ సైన్స్ లో బ్యాంగ్ అంటే మరి సమయం ఒక క్షణమే కాదు ఎక్స్ప్లోషన్ అనేది పావు గంటాను అరగంట ఉండదు ఎక్స్ప్లోషన్ అంటే ఫ్యూ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఆరండి బెస్ట్ వన్ ఆర్ టూ సో అలా చాలా తక్కువ సమయంలో వచ్చేదానికి ఎక్స్ప్లోషన్ అంటే సో ఒక సమయంలో ఈ జగత్తు మరో సమయంలో బిగ్ బ్యాంగ్ తో కుట్టింది బిగ్ క్రంచ్ అని అంటారు దాంతో ప్రళయం అయిపోతుంది హీవన్ అకార్డింగ్ మోడర్న్ కాస్మాలజీ సో జగత్తుకి పుట్టుక నాశము ఉండదు కానీ జగత్తు ఏ ఈశ్వరు నుంచి పుట్టిందో ఆ ఈశ్వరులకు ఈ పుట్టుక ఈ నాశము ఉండదు సో ఇవన్నీ వేదాంతానికి సంబంధించిన విషయాలు మనం విస్తారంగా భాష్యంలో చూస్తాము సో నేను ఇక ఉపధ భాష్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా ఆయన ఇంట్రడ్యూసింగ్ ఇంట్రొడక్టరీ భాష్య ఎనీవే సో పుట్టుక నాశము జగత్తునికి ఉన్నాయి కానీ జగత్కారణమైన పరమేశ్వరుని పుట్టుత ఈ నాశనం ఉండదు అది ఆ కారణంగా ఈశ్వరు పరహ ఈ జగత్ అంతా ఈశ్వరుని యొక్క శక్తి నుండి పుట్టింది ఇదంతా నేను క్రితం క్లాసులో చెప్తాను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకున్నా ఈశ్వరుని యొక్క శక్తి నుండి పుట్టింది ఈశ్వరునికి శక్తి ఉండాలి సృజన శక్తి జగత్తును సృష్టించే శక్తి ఆ శక్తి నుంచి పుట్టింది శక్తి నుంచే పుట్టింది ఒక ఎంఏ సర్టిఫికెట్ తీసుకొచ్చాడు అనుకోండి ఆ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి పుట్టింది అతనికి ఉండే విజ్ఞాన శక్తి నుంచి పుట్టింది సో ఆ విషయం ఏదైనా అంతే సో ఆ శక్తి చాలా గొప్పది చాలా అద్భుతమైనది కాబట్టి దానికి మాయాశక్తి అని పేరు దాని నుంచి పుట్టిన జగత్తుకి ఒక రూపము ఒక వర్ణన ఒక లక్షణాలు కొన్ని లక్షణాలు ఉంటాయి గాని ఆ శక్తిని మనం విధమి నిరూపించడం కుదరదు కాబట్టి అది అవ్యక్తము ఇంద్రియ గోచరము మనస్సుకి గోచరము కానిదిగా ఉంటుంది అన్మానిఫెస్ట్ మేనిఫెస్ట్ అయితే కార్యము కారణం ఎప్పుడు అన్మానిఫెస్ట్ గానే ఉంటుంది సో అవ్యక్తము ఆ అవ్యక్తమైనటువంటి మాయాశక్తి ఆ ఈశ్వరుని యొక్క మాయాశక్తి ఈశ్వరుడు ఆయన యొక్క మాయాశక్తి ఆ మాయాశక్తి నుండి బ్రహ్మాండము దగ్గనివర్స్ బ్రహ్మాండం పుట్టింది ఆ బ్రహ్మాండంలో ఏడు ఖండములు ఉన్నాయి బ్రహ్మాండంలో పృథివీ ఉన్నది బ్రహ్మాండం చాలా పెద్దది దాంట్లో భూ భూగోళము ఎందుకని భూగోళం ఎందుకని మార్స్వలు అయితే వేనస్వల్ ఎందుకు మనం ఉన్నది భూగోళం గనక భూగోళానికి రిఫరెన్స్ ఆ భూగోళంలో ఏడు ఖండాలున్నాయి ఆ ఏడు ఖండాల్లో ఆసియా ఖండం ఒకటి ఆసియా ఖండంలో భారతదేశం ఒకటి భారతదేశంలో భాగ్యనగరం ఒకటి భాగ్యనగరంలో మన డైమండ్ పాయింట్ బస్తీ ఈ బస్తీలో ఈ గృహము ఈ గృహంలో ఈ హాలు ఈ హాల్ లో మనం అందరము ఉన్నాం సో ఈ విధంగా నారాయణునికి మనకు సంబంధం మనకి సంబంధం ఈ మొత్తం సృష్టిలో మనకి సంబంధం దేనితోటి ఉన్నది నారాయణునితో ఈశ్వరునితోటి సంబంధం ఉండే మనం ఎక్కడి నుంచి వచ్చాం ఈశ్వరుడి దగ్గర నుంచి వచ్చాం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతాం మనం ఎవరికి చెందిన వాళ్లము ఈశ్వరునకు చెందిన వాళ్ళము మనకి చెందినవారు ఎవరు ఈశ్వరు ఈ సత్యం మినహాయించి మిగతావన్నీ మనం మనసులో పెట్టుకుంటాం మనం ఏమనుకుంటామంటే ఈ ఇల్లు వాకిలి మనవి మనము ఇల్లు వాకిలికి చెందిన వాళ్లము అనుకుంటాం తప్పది అలాగే ఈ కొన్ని రిలేషన్స్ ఉంటాయి హ్యూమన్ వీళ్ళు మనకి చెందిన వాళ్లు మనము వేళ్లకి చెందిన వాళ్లము అనుకుంటాం పర్వాలేదు అనుకోవచ్చు తప్పే లేదు ఏదో కొంత కొన్ని లోక వ్యవహారం కోసం అనుకున్నా మౌలికమైన సత్యం అది కాదు మౌలికమైన సత్యం ఏమిటంటే మనం ఈ జగత్తులోకి వచ్చేప్పుడు ఎలా వచ్చాము అట్టలీలోన్ ఏకాకిగా వచ్చాము మళ్లీ ఈ జగత్తులోంచి ఎలా విడిపోతాము ఏకాకిగా విడిపోతాము కాబట్టి మన ఈ జగత్తులో ఏముంది ఏమి లేదు కదండి సో ఏకాకిగా ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోతాము మధ్యలో ఏదో కొద్ది కాలం ఉంటాం కొద్ది సమయం అండి ఇప్పుడు జగత్తు ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టింది దీంట్లో మన ఆయుర్దేయం ఎంత అంటే ఇన్సిగ్నిఫికెంట్ చెప్పడం కూడా అంత తక్కువ ఇప్పుడు ఒక ఒక కొండ ఉందనుకోండి కొండ హిమాలయాస్ హిమాలయాస్ కానీ మన పశ్చిమ కనుమలు ఈ కొండ వయస్సు ఎంత అంటే పది మిలియన్ సంవత్సరాలనో యాభై మిలియన్ సంవత్సరాలనో వెళ్తాం దాంట్లో మన మన వయస్సు ఎంత సో చాలా అల్పమైనటువంటి కాలము మనం ఇక్కడ జీవిస్తాం కాబట్టి మనం ఇక్కడ జీవించి కాలానికి కంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళుతున్నామో దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఈశ్వరుడి నుంచి వచ్చామో ఈశ్వరుడి వద్దకు వెళ్తాము వచ్చేప్పుడు ఒంటరిగా వచ్చాము లేకు వెళ్ళేప్పుడు ఒంటరిగా వెళుతున్నాం కాబట్టి ఈ మధ్యకాలంలో చాలా అల్పమైన కాలంలో ఇది నాది ఇవి నావి నేను వీటికి చెందినవాడను అనే ఈ భావన ఉన్నదే ఇంత సందర్భ శుద్ధి భావన అదే కాని ఇది వైరాగ్యం కోసం ఆ మాట చెప్పాను వేదాంతం ఆ విధంగా వస్తు మానవుని యొక్క స్వరూపాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎందుకంటే మనిషి తన గురించి తాను తన చుట్టూ ఉండేటువంటి పదార్థాలను బట్టి సంబంధాలను బట్టి అంచనా వేసుకుంటాడు నేను అనగానే ఆ నేను యొక్క లక్షణమేమి అంటే తన చుట్టూ ఉండే పదార్థాలను బట్టి ఏవో కొన్ని సంబంధాలను బట్టి ఆ నేను అనే పదానికి నేను అనే తత్వానికి వ్యాఖ్యానం చేసే ప్రయత్నం మానవుడు చేస్తూ కానీ ఇవి ఈ చుట్టూ ఉండే పదార్థాలు చుట్టూ ఉండే సంబంధాలు ఏమీ ఏర్పడక మునుపు ఈ నేను ఉండే ఇవన్నీ తొలగిపోయిన తరువాత కూడా ఈ నేను ఉంటుంది కాబట్టి ఈ నేను యొక్క అసలైన వ్యాఖ్యానము మనకి తెలియదనే చెప్పాలి అది తెలుసుకుందుకే వేదాంత శాస్త్రము యొక్క అధ్యయనం అవసరం అవుతోంది కాబట్టి ఈ విధంగా పరమేశ్వరుడు నేను పరమేశ్వరుడి నుంచి నేను వచ్చాను నేను పరమేశ్వరుకు సంబంధించిన వాడు అని జీవునకు ఈశ్వరుకు ఉండేటువంటి నిత్య సంబంధం ఏదైతే గలదో దానిని సూచించటం కోసం ఈ శ్లోకాన్ని ప్రార్థన ఎలాగంటే ఈ గవర్నమెంట్ కంపెనీలో ఉద్యోగానికి చేరారు అనుకోండి మీరు గవర్నమెంట్ కంపెనీలో పబ్లిక్ సెక్టర్ అండర్ థింగ్ అలాంటివి ఉండేవి ఇప్పుడు మూసేశారు అలాంటి ఉండే సందర్భంలో అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు లోవర్ డివిజన్ క్లార్క్ అపాయింట్మెంట్ లెటర్ యూఆర్ హియర్ బై అపాయింటెడ్ యాజ్ లోవర్ డివిజన్ క్లార్క్ ఇన్ ది స్కేల్ ఆఫ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఎట్సెట్రా ఎక్సెట్రా ఈబి ఎక్సెట్రా సెవెన్ హండ్రెడ్ అంటే ఏదో ఒక ఈబి అంటే ఏదో ఒక గుర్తు లేదు ఎఫిషియన్సీ వార్ సో బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఆ వాక్యం ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హియర్ బై ప్లీజెస్ టు అపాయింట్ యూ అట్ లోవర్ డివిజన్ కింద సన్నత పెట్టినప్పుడు ఆఫీస్ సూపరింటెండెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అంటాడు అంటే ప్రెసిడెంట్ ఆ చూసిన వెంటనే ఎంతో ఆనందం ఈతో ఉందా ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి అపాయింట్మెంట్ ఇచ్చాడనేప్పటికీ మహానందం అనిపిస్తుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మనకి సంబంధం సో అక్కడ అది కొంచెం ఒక బిసర్ ఫార్మ్ ఫెచ్గా అనిపించినా ఇక్కడ మాత్రం అదే సత్యం మనకి నారాయణునికి సంబంధం డైరెక్ట్ కనెక్షన్ ఇన్ బిట్వీన్ అన్ని కూడా అవన్నీ ఇన్సిడెంటల్ సందర్భాన్ని గుర్తు చిన్నవే గాని వాస్తవాలు ఏమిటవు వాస్తవంగా ఏమిటి కనెక్షన్ అంటే మనకి నారాయణ అదే ఆ శ్లోకం మంచి శ్లోకం ఇప్పుడు భాష్యండా స సృష్వా ఇదం జగత్ త స్థితి చికీర్షు మరీచ్యాదీన్ అగ్రే సృష్టి ప్రజాపతీన్ ప్రవృత్తిలక్షణం ధర్మం గ్రాహయామాస వేదోక్తం ఇక్కడ శంకరులు ఒక సృష్టి ప్రక్రియని మనకి బోధిస్తున్నారు ఒక మెథడ్ ఆఫ్ క్రియేషన్ సీక్వెన్స్ ఆఫ్ క్రియేషన్ అని బోధిస్తున్నారు ఇక్కడ వేదాంత శాస్త్రంలో తాత్పర్యము అంటే ఇక్కడ ఇక్కడ ఇంటెంట్ ఇంటెంట్ అంటారు తాత్పర్యం ఉంటే ఇంటెంట్ ఇక్కడ ఇంటెంట్ ఏమిటంటే సృష్టి జరిగింది అని చెప్పడం ముందు తాత్పర్యం లేదు ఇంటెంట్ అలా నీకు ఈశ్వరునికి సంబంధము ఈశ్వరుడు ఉపదేశించిన ధర్మాన్ని నీవు పాటించవలేము అనే ఉపదేశమే ఇక్కడ తాత్పర్యం గాని సృష్టి ఈ విధంగా జరిగింది ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ వచ్చింది అని చెప్పడం ముందు తాత్పర్యం లేదు ముందు ఒకటి గమనించాలి సృష్టి ఎలా జరిగిందన్నదనవసరం బిట్వీన్ ఈశ్వర మీ వాట్ ఆర్ ది డిఫరెంట్ స్టెప్స్ ఇట్ డజంట్ మ్యాటర్ జస్ట్ ఓన్లీ డిస్ మచ్ ఎలోన్ మ్యాటర్స్ అదేంటంటే ఐఎమ్ కనెక్టెడ్ టు ఈశ్వర త్రూ ఎ స్టెప్స్ స్టెప్స్ ఒకప్పుడు కొన్ని ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు డజంట్ మ్యాటర్ స్టెప్స్ యొక్క వివరణ ఒకప్పుడు విస్తారంగా ఉండొచ్చు ఒకప్పుడు తక్కువ ఉండొచ్చు డజన్ మ్యాటర్ స్టెప్స్ యొక్క నేచర్ డజెంట్ మ్యాటర్ ఓన్లీ ఓన్లీ దిస్ మచ్ మ్యాటర్స్ దియర్ ఐ ఆ ది కాస్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ఐఎమ్ కనెక్టెడ్ టు ఈశ్వర్ ఓన్లీ దిస్ మచ్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఉండదు వేదాంత శాస్త్రంలో హిందూ ధర్మంలో ఇంటర్మీడియట్ ఉండదు కొన్ని సందర్భాల్లో సమ్ పీపుల్ ప్రజెంట్ దెమ్ సెల్స్ యాజ్ ఇంటర్మీడియట్ ఏజెంట్ లాగా సో హోల్సేల్ మర్చెంట్ కి కన్సూమర్ కి మధ్యలో ఏజెంట్ ఎవరో అలాగే ఏజెంట్స్ ఉంటారు చూడండి ఈ ఏజెంట్స్ ఈ ఈ ఎకానమీలో ఏజెంట్స్ ని తీసేయాలి యాజ్ ఇఫ్ ఏజెంట్స్ ఆఫ్ ది అన్డిజైరబుల్ ఫ్యాక్టర్స్ లాగా రైతు బజార్ అంటే అర్థం ఏంటి పండించే రైతుకి కన్సూమర్కి మధ్యలో ఇంకా ఏజెంట్స్ ఎవరు లేరు that is something supposed to be a big development a big revolution so agency meda evvalaki ishtam ledu ani istundi ikkado kuda ante devudiki madhyakku naaku madhyalo agency evallu ledu akkar medu kuda adhe alaga lagandi agency la padana laga there are a few intermediary steps for example guru is an intermediary no guru is not intermediary if any guru presents himself or has someone as intermediary దాని వల్ల ఏమవుతుందో చెప్పమంటున్న స్టూడెంట్ కి ఆ ఇండిపెండెన్స్ రాదు హి డిపెండ్స్ అపాన్ ది గురు మనం వీ లైక్ టు డిపెండ్ అపాన్ అదర్స్ మళ్ళీ అదొ వీక్నెస్ ఉంటుంది మన ప్రతి మానవుడికి వీక్నెస్ ఉంటుంది ఇదో బలహీనత అదేమిటి నాకు పూర్తి ఇండిపెండెన్స్ వద్దు సో నన్ ఐ వాంట్ టు డిపెండ్ ఎందుకంటే పూర్తి ఇండిపెండెన్స్ అంటే హియర్ ఇన్సెక్యూరిటీ డిపెండ్ నా యొక్క ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ చూసేందుకు గురువు గారు ఫలానా స్వామిజీ ఉన్నారు నాకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ అఫైర్స్ చూసేందుకు ఫలా ఆడిటర్ గారు ఉన్నట్టుగానే ఆధ్యాత్మిక వ్యవహారాలన్నీ చూసేందుకు గురువు గారు ఉంటారు ఈ ఆడిటర్ గారికి సంవత్సరానికి కొంత ఫీజు ఇచ్చేస్తాం అలాగే ఈ ఆధ్యాత్మిక గురువు గారికి కూడా ఒక ఫీజు ఇచ్చేస్తాం ఆయన ఆధ్యాత్మిక ఆడిటర్ సో దాట్ ఐ కెన్ రిలాక్స్ దిస్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ యో హ్యూమన్ మైండ్ సో అది సందర్భం కాదు సో దట్ దట్ దాని వల్ల ఏమవుతుందంటే మీకు ఆ పరాధీనత పారతంత్రీయము అంటారు మన పరతంత్రంగా ఉండటం ఇతరులపై ఆధారపడి ఉండటం డిపెండింగ్ నేచర్ అది ఉంటుంది ఆ డిపెండింగ్ నేచర్ శిష్యునియన్ ఉంది అంటే దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఎక్కడ ఉందండి దాంట్లో డిపెండ్ అవుతుందంటే ఫ్రీడమ్ ఎక్కడ ఉంటుంది తర్వాత ఇంకా గురువు ఉంటారు ఈయనికి కూడా డిపెండింగ్ నేచర్ అదేలాగా చూసారా నాకు పది మంది విద్యార్థులు ఉన్నారు లేకపోతే యాభై మంది శిష్యులు ఉన్నారు లేకపోతే పదివేల మంది శిష్యులు ఉన్నారు అని శిష్యులు యొక్క సంఖ్యని లెక్క పెట్టుకోవడం శిష్యులు నాకు వాజ్పేయి శిష్యుడు నాకు మినిస్టర్ గారు నాకు శిష్యుడు ఆ విధంగా సో దిస్ గురువు హీ డెవలప్స్ ఏ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ డిపెండెన్స్ సో ఇది చాలా ప్రధానమైనటువంటి సత్యాన్ని మీకు సైకలాజికల్ పాయింట్ నేను చెప్తున్నాను ఇట్ ఈస్ ఎ బాండేజ్ ఫర్ బోత్ టీ చూస్తాడు స్టూడెంట్ తరఫున టీచర్ చూస్తాడనేది బెనిఫిట్ ని పాసాన్ చేస్తాడు నో సత్యం సత్యాన్ని శిష్యుడు తనంతా తానుగా దర్శించగలిగిన ఆ సత్యాన్ని దర్శించుటలో ఆచార్యులు సహకరిస్తాయి ఎలాగైతే మీరు ఒక లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే మీకు ఇలా వెళ్తే ఆ లక్ష్యాన్ని మీరు చేరతారు అని ఒక బోర్డు ఒకటి ఉంటుంది ఆ దారిని చూపించేటువంటి ఒక బోర్డు మీద రాసి ఉంటుంది ఈ ఆచార్యుని యొక్క స్థానం అంత సో ఎవరికి వాడే కానే స్వయంగా ఈ సత్యాన్ని దర్శించి కృతార్థం కావాల్సి ఉంటుంది కాబట్టి దేర్ ఈజ్ అ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ఇండివిజువల్ జీవునికి ఈశ్వరునికి మధ్యలో సాక్షాత్ సంబంధమే మధ్యలో దేవుని యొక్క దూతనో దేవుని యొక్క సంతానమనో దేవుని యొక్క ఏజెంటనో ఇలా అలా ఇంక ఇవేమీ ఉండవు శ్రీకృష్ణుడు దేవుని యొక్క అవతారమునో అవతార పురుషుడుగా వచ్చినా ఆయన జగద్గురు ఆయన మార్గదర్శనం చేసేసి పటుకి తప్పుకుంటాడు ఆయన ఉద్ధవుడు భాగవతంలో వస్తున్నాడు ఇంకో రోజుల్లో శ్రీకృష్ణుడు అవతారాన్ని సాధిస్తాడనగా ఉద్ధవుడు శ్రీకృష్ణుడు చుట్టూ ఉంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఏమని చెప్తాడంటే నా చుట్టూ ఉపయోగం లేదు నువ్వు వెళ్ళి ఆ బదిరికాశ్రమానికి వెళ్ళి అక్కడ ఎవరో రపస్ట్ చేసుకుంటావు నీ బతుకు నువ్వు బతుకు అని చెప్తావు అంటే నాకు ఇంకా కొన్ని సందేహాలున్నాయి తెలియని అంశాలు కొన్ని ఉన్నాయి అంటే సరైతే మరి అవేవో చెప్పు మొదలెట్టేసి ఉపదేశించేసి పంపించేస్తాం నా దగ్గర ఉండద్దు అని చెప్తాను ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు లీవ్ దిస్ వరల్డ్ యూఆర్ ఆల్సో గోయింగ్ టు లీవ్ ఇన్ యువర్ టైం డోంట్ డిపెండ్ అపాన్ మీ దట్ ఈస్ ఎ బాండేజ్ ఫర్ యూ యాజ్ వెల్ ఫర్ మీ అని కాబట్టి సో ఏ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ జీవా అండ్ ఈశు దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ తర్వాత ఎప్పుడైతే ఈశ్వరుకు నాకు సంబంధము అని అన్నామో ఎక్కడ ఈశ్వరుడు ఎక్కడ నేను మధ్యలో ఏమైనా కొన్ని స్టెప్స్ చెప్పుకున్నట్లయితే ఆ సంబంధాన్ని ఏర్పరచుకోవటంలో మనస్సులో ఏర్పరచుకోవాలి సంబంధం మీరు సంబంధాన్ని తెలుసుకోవటమే సంబంధం ఆల్రెడీ ఉంది కొత్తగా మీరేం నిర్మాణించలేదు సంబంధం ఆ సంబంధాన్ని తెలుసుకోవటమే సో ఆ సంబంధాన్ని అర్థం చేసుకోవటంలో అవగాహన చేసుకుని ఆకలింపు చేసుకోవడంలో కొన్ని ఇంటర్మీడియట్ స్టెప్స్ కొన్ని స్టెప్స్ ఉన్నట్లయితే ఉపయోగపడు ఆ ప్రక్రియకే సృష్టి ప్రక్రియ అంటే కాబట్టి సృష్టి ప్రక్రియ యొక్క తాత్పర్యము స్టెప్స్ యొక్క స్వరూప స్వభావాలను నిర్ధారించడం కాదు మరి ఏమిటి తాత్పర్యము అంటే సృష్టి ప్రక్రియలో ఒక ఎండని ఈశ్వరుడు మరో ఎండని సాధకుడు వ్యక్తి నిలిచి ఉంటాడు వీరిద్దరి మధ్యన సంబంధాన్ని నిరూపించడం కోసమే సృష్టి ప్రక్రియ అని చెప్తారు ఇంత కఠినంగా నేను ఎందుకు చెప్తున్నానంటే సృష్టి ప్రక్రియ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చెప్తారు ఎందుకంటే తాత్పర్యం దానిమీద లేదు కదా తాత్పర్యం దానిమీద లేదు తాత్పర్యం కేవలము జీవును ఈశ్వరునికి ఉండే నిత్య సంబంధాన్ని బోధించడం అదే తాత్పర్యం కాబట్టి అన్ని సందర్భాలను ఒకే రకంగా చెప్పాలనే నియమం లేదు కానీ ఈ బోత్ హ్యాన్స్ మాత్రం ఫిక్స్డ్గా ఉంటాయి దాంట్లో మార్పు ఏ ఉండదు ఒక ఎండ్ ఈశ్వరుడు మరో ఎండలో లో జీవుడు బోత్ డైరెక్ట్లీ కనెక్టెడ్ ఇంపార్టెంట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఇప్పుడు విజయవాడ వెళ్లాలనుకోండి వయా కాజీపేట అయినా వెళ్ళొచ్చు లేకపోతే భయా నల్గొండ అయినా వెళ్ళచ్చు రైలు ఎక్కి డజన్ మ్యాటర్ మధ్యలో ఉన్న స్టేషన్లన్నీ నేను మీకు బట్టి పెట్టి చెప్పాను అనుకోండి వాట్ ఈస్ ది గెయిన్ వాట్ ఈస్ ది బెనిఫిట్ మీకు ఏమీ తెలియదు మీకు ఇక్కడ రైలు ఎక్కడము అక్కడ దిగడమే తెలుసు అనుకోండి వాట్ ఈస్ యువర్ లాస్ యూ డోంట్ లూజ్ ఎనీ రాత్రి తొమ్మిదింటికి రైలు ఎక్కి తె ఐదు గంటలకు విజయవాడలో దిగారు మేటర్ ఇట్ హేజ్ ఫాలో సమ్ రూట్ ఇట్ హేస్ ఫాలో కాదని ఏదో రూట్ చెప్పాలంటే సో ఆ విధంగా ఈశ్వరునికి సాధకుడు భక్తుడికి ఉండేటువంటి మధ్యన ఉండే సంబంధాన్ని ఆ సృష్టి ప్రక్రియ ద్వారా పోషిస్తాం ఈ సృష్టి ప్రక్రియ ఒక్కొక్కటి రకంగా ఉంటుంది ఓవరాల్ గా సేమ్ ఉంటుంది మరీ సందర్భం లేకుండా ఇక్కడ ఉన్న మరీ ఆపోజిట్ గా చెప్పారు నా అభిప్రాయం కాదు ఓవరాల్ గా సేమ్ ఉంటుంది డీటెయిల్స్ మారుతూ ఉంటాయి బికాస్ డీటెయిల్స్ ఇన్ దిస్ కేస్ ఆర్ అన్ఇార్టెంట్ సో సంథింగ్ లైక్ దాట్ ఇక్కడ మహాభారతము ఇతిహాసము కొంచెం పురాణ లక్షణాలని సంతరించుకున్న ఇతిహాసం అనేక కథలతో కూడి ఉన్న ఇతిహాసం ఇతిహాసం అంటే హిస్టారిక్ స్టోరీ ఉంటుంది కానీ మహాభారతంలో ఆ హిస్టారిక స్టోరీ ఆ పాండవులు దెబ్బలాట్లు వాటి చుట్టూ చాలా కథలు అల్లుకుని ఉంటాయి ఒక చెట్టు చుట్టూ తేగలు అనేకంగా అల్లుకుని ఉన్నట్టుగా అడవిలో అలా అల్లుకుని ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే చెట్టు ఎక్కడుంది మ్రాను ఎక్కడుందో కనపడాలంత బలంగా అల్లుకుని ఉంటాయి దట్టంగా అలాగే ఉంటుంది మహాభారతం కాబట్టి ఆ పురాణ లక్షణం ఉండబట్టి పురాణ సృష్టి ప్రక్రియ యొక్క లక్షణాలు మనకి ఇక్కడ కనపడతాయి ఇప్పుడు తైత్రీయంలో సృష్టి ప్రక్రియ గురించి మాట్లాడాలనుకోండి ఆ పరమేశ్వరుడు చైతన్య స్వరూపుడు సిద్ధ చైతన్యము అదే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరు నుంచి ముందు ఆకాశము స్పేస్ స్పేస్ అనగానే టైం కూడా కలిసి ఉంటుంది స్పేస్ టైం స్పేస్ టైం ఫ్యాబ్రిక్ సో స్పేస్ టైమ్ అనేటువంటి ఫ్రేమ్ ముందు కుట్టింది ఆ స్పేస్ టైం ఫ్రేమ్ నుండి ఎనర్జీ మేనిఫెస్టేషన్ అండ్ ఫ్రం దెన్ ఆన్వర్డ్స్ ఎనర్జీ కండెన్సే గ్యాస్యస్టేట్ ద లిక్విడ్ స్టేట్ అండ్ దెన్ ఫైనల్లీ ది సాలిడ్ స్టేట్ ఈ రకంగా పుట్టింది అని ఒక ఇంటర్సనల్ క్రియేషన్ అక్కడ బోధించారు ఇంపెర్సనల్ గా ఉంటుంది కానీ ఇక్కడ పురాణాల్లో ఇంపర్సనల్ గా ఉండదు చాలా పెర్సనలైజ్డ్ గా ఉంటుంది పర్సనలైజ్డ్ అంటే సేమ్ థింగ్ ని పెర్సానిఫై చేసి పర్సనలైజ్డ్ గా చెప్తారు పురాణాల్లో చెప్పే పద్ధతి అలా ఉంటుంది సో ఆకాశం పుట్టింది ముందు అన్నానికి బదులు ఆకాశ మహారాజు పుట్టేట ఆకాశం పుట్టింది ఆకాశ మహారాజు ఏమిటి అంటే ఆకాశానికి ఆకాశ మహారాజు ఎర్సనల్ అయింది విన్నారా మీరు ఆకాశ మహారాజు సంథింగ్ లైక్ దా సో పృథివీ పుట్టింది అంటే ఉపనిషత్తు పృథివీ దేవి పుట్టింది అంటే కురాన్ పృథివీ అంటే ఎర్త్ దీనికి గో అనే శబ్దం చేత గో అంటే పృథివీనర్ పృథివీ ఆ శ్లేషం ఉంది అక్కడ సో పృథివీ శబ్దం స్త్రీలింగ శబ్దం గో శబ్దం స్త్రీలింగ శబ్దం గో శబ్దానికి శ్లేషం ఉంది ఏమిటి ఆవు పృథివీ రెండు అర్థాలు అందుకోసం పృథివీకి ఏ రూపంగా చెప్తే బాగుంటుంది చెప్పండి రూపంగా చెప్తే బాగుంటుందా గుర్రం రూపంగా చెప్తే బాగుంటుందా గోవు రూపంగానే బాగుంటుంది ఎందుకంటే ఆ ఆ శోభ శ్లేష ఉంది కదా కాబట్టి పృథివీ రూపంగా ఉంటుంది సో పృథివీ గోవ రూపంగా ఉంటే మరి సముద్రాలేమిటి పొదుపు రూపంగా సముద్రాలు ఉంటాయి అని ఇంకా అలాగే పర్సానిఫికేషన్ సో ఈ విధంగా సృష్టి ప్రక్రియని పర్సనలైజ్డ్ గా చెప్పేటువంటి పద్ధతి పురాణాల్లో ఉంటుంది శంకర భగవత్పాదు ఆ పురాణ ప్రక్రియనే మనస్సులో సృష్టి ప్రక్రియని గమనించుకున్నాడు సహా భగవాన్ ఆ పరమేశ్వరుడు ఇదం జగత్ సృష్ ఈ జగత్తుని సృష్టించాడు సృష్టించి అని మొదలుపెట్టాం మనం మల్టి అదే మల్టి క్లాస్ అంటే రేపే రేపు ఆరియన్టల్ క్లాస్ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణమ్య పూర్ణస్ పూర్ణమా పూర్ణమిష్యం శాంతి తిశాంతి హరి ఓం